ం శ్రీ గురు హో మహాహరేం మా నిగవత్పాద శరీ విశ్వసి వేద్యో జగమేతమహం వందే విద్యా క్షేపస్ సమాధిస్తతో మమో సమాధి మన సస్ ఇది యోగానికి వేదాంతానికి ఉండే మౌలికమైన భేదం ఈ శ్లోకంలో మనం కనుక మంచి విద్యార్థపడు అదగ్గరికి యోగ సూత్రములు వాటిపై భాష్యము వ్యాసభాష్యం అంటారు అనేటిది వ్యాసుడే వ్యాసులేం రాయలే ఊరికి పేరు వ్యాసభాష్యం అతను మా నాన్నగారు అలా చెప్పారు ఊర్జ లాంటి బాబు అని వ్యాసులు ఏమే కాదు అని కానీ బాగుంటుంది భాష్యం దానిపై వ్యాఖ్యానము గలదు అది శ్రీ శంకరాచార్యుడు వ్యాసాయుడు ప్రసిద్ధి శంకరాచార్యం రాయలేట ఎవరి యోగట్లు రాశారు ఇలాంటి వ్యవస్థ విజ్ఞాన శిక్షుడు అనే ఆయన వృత్తిని కాస్తున్నాడు ఈ రకమైన గ్రంథం పట్టుకొచ్చాడు నా దగ్గర ఒక విద్యార్థి ఇది నేను దగ్గర పాఠం చేయవాలి ఎందుకంటే శ్రద్ధ విద్యార్థిని మనం చేయాలి కదా ఆ స్థాయిలో చదువుకోవడానికి సంస్కృతం వచ్చిన వాడు చదువు గ్రంథం అని మామూలుగా మామూలు సంస్కృతం సరిపడద్దు అంటే అలాంటి వాడు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి పాఠం చేయడం అతనికి నాకు కూడా వాళ్ళు వీక్ అయినప్పుడు ఒక సంగతి స్పష్టమైపోయింది ఎందుకంటే మొత్తం విచారమంతా మనస్సు విధించే మొత్తం విచారం సూత్రం చూస్తే అంతలా అనిపించదు భాష్యం వ్యాఖ్యానం చూస్తుంటే మనస్సు తత్వం అనేది లేదు ఒక అనుశాసనం మనకి సూత్రం ఇప్పుడైతే మీకు యోగం గురించి చెప్తాను సరే చెప్పండి యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తి నిరోధించి ఓకే తదా దృష్టి స్వరూపేణ స్థానం సో వృత్తి సాధ్యముతత్రీ మనస్తే వృత్తయపంచ్ష్టాక్ అంతే ఇక మనస్సు తప్ప ఏది లేదు మీరు పంచేసి పాఠం చేస్తున్నారు ఇక్కడ మనస్సు వస్తుంది అప్పుడప్పుడు కానీ ఇక్కడ ఆత్మ తప్పు మనది ఒకటి ఎంత తేడా మీరు గమనించారా కాబట్టి మనస్సుని మనం అర్థం చేసుకోవాలి దాన్ని మనం మన విషయంలో కూడా పెట్టుకోవాలి అంతే తప్ప మనస్సు సర్వము అన్నట్టుగా అది తేడా యోగానికి ఎలా అంట అంచేతనే యోగి యోగికి దేహి అనమాట యోగికి మంచైనా చెదానా మనస్సు మీదే ఉంటుంది మనస్సు మీద అవసరపడు మనస్సు కదిలితే చెడు మనస్సు ఏకాగ్రమైతే మంచి అంటే ఈ యోగి యొక్క అక్షణం కర్మ ఉండాలనుకోండి మంచైనా చెదానా కర్మలు ఉంటాయి నిషిద్ధకర్మైతే చెడు నిహిత కర్మైతే మంచి అంటే అది కర్మ యొక్క లక్షణం ఏమి యొక్క లక్షణం ఏ విషంగా ఉంటుంది వేదాంతులకు మంచి ఉండదు చెడు ఉండదు రెండు రెండింటికి అతీతమైన ఆత్మస్వరూపంలో ఉంటారు వేదాంతులు ఏమంటారంటే మంచి అయినా చెడైనా మనస్సులో ఉంటున్నాయా మనస్సుకు ఉంటున్నాయి సుఖ దుఃఖాలు ఎక్కడ ఉంటాయి మనస్సులో ఉంటాయి జ్ఞానమ జ్ఞానం ఎక్కడుంటాయి బుద్ధి మందులు ఉంటాయి ఓకే కర్తృత్వ భోక్తృత్వములు ఎక్కడుంటాయి అహంకారము మందు ఉంటాయి జన్మ మృత్యులు జనవల్లు ఉంటాయి దేహముందు ఉంటాయి విశవిశేషములు ఎక్కడుంటాయి శాస్త్రంలో ఉంటాయి ధర్మాధర్మములు ఎక్కడుంటాయి సమాజంలో ఉంటాయి వేసంలో శీతకాలం నష్టమవుతాయి వాతావరణంలో ఉంటాయి కానీ నేను నానవుతాయి కాబు అంటే ఏమీ నాలో ఉంటాయి నేను నేనుగా ఉండుత తప్పి నాలో ఉండదు అని చెప్పేది లేదా అంత శాస్త్రం కాబట్టి జ్ఞానం యొక్క అనుభవాన్ని విద్యార్జ స్వామి శ్లోకంలో మనకు చూపిస్తున్నారు తృప్తి దీపము కదా తృప్తి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నిన్న హృదయంతో నిలిచి ఉంటాడు ఆ వెలుగే ఆ జ్ఞానము యొక్క వెలుగే ఈ ప్రకరణంలో టాపిస్తూ కాబట్టి తృప్తి దీపతులు ఎలా ఉంటారు విద్య మన ఏదాంత విద్యార్థులు ఎలా ఉంటారు అంటే నాకు ఉత్తరం కూడా రాస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ మెయిల్ లో ఉత్తరాలు ఎవరు వస్తారు నేను సమాధానం చెప్తానని చేత రాస్తారు సమాధానం ఇవ్వకపోతే మానేస్తారు సో మనస్సు ఏకాగ్రం అవుతలేదు మనస్సు నిలబడటలేదు అని కంప్లైంట్ చేస్తూనే ఉంటారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు నేను అంటాను ఈ విధంగా మీరు కంప్లైంట్ చేసుకున్నంతసేపు మీకు ఆత్మస్వరూపము అనుభవాన్ని రాదు ఎందుకంటే మీరు కంప్లైంట్ అంతా కూడా మనస్సుని పెట్టుకుని చూస్తున్నారు కదా మనస్సుతో మన ఉన్నారు మీరు ఆత్మస్వరూపం అనుభవానికి రాదు అంటే అర్థం మనస్సుని చాలా దగ్గరగా పెట్టుకోండి అని నా అభిప్రాయం కాదు మనస్సుతో తాదాత్మ్యమును విడిచిపెట్టగలరా మనస్సుతో తాదాత్మ్యమును విడిచిపెట్టగలరా మనస్సుతో ప్రాదాత్మ్యమే ఉన్నంత వరకు అంటే మనస్సుతో మమేకమే ఉన్నంత వరకు మనస్సుతో ఈ సమస్యలు అలాగే ఉంటాయి అదే అనేది పోను ఓకే తెవర్లో నా మీరు అడిగారు నేను జపం చేసేప్పుడు నేను ఏదైతే చూసినా నిలబడకపోయినా పర్వాలేదు అభ్యాసండ అవునా లేదు మనస్సు కదా నేను కాదుగా మనస్సు నేను గుడ్డబుడ్డలు కొడుతుంది నేనప్పుడు లేదు నాకేసి దాంట్లో అని చింత నాకే నాకేలా అని చెప్పారు కాబట్టి మీరు ఆ రకమైన గ్యాప్ మనస్సుతో గ్యాప్ నేను పెట్టుకోగలుగుతారా పెట్టుకుంటే అక్కడికి ఆ అభ్యాసం మనస్థే నేను అనే అధ్యాస ఆ విధంగా పోతుంది అప్పుడేమో దీంతో చిత్రం ఏదో తెలుసిన ఇప్పుడు కుండేంత వరకు మానదు మీరు గోకుతున్నంత వరకు మానదు నేను గోకరం మానేస్తే ఉంటే మీరు అలాగే మనస్సు గురించి నేను బెదిలాడుతున్నంత వరకు మనస్సుతో పుష్టి పడిపోయినంత వరకు మనస్సు గురించి బెండబెట్టుకుని వరకు ఆ మనస్సు నేను మనస్సు అతీతంగా పొంద మిమ్మల్ని మనస్సుతో ఎవడో మొదలవుతామన్నాడు మనస్సుని అతీతంగా పొందే అంటే ఈ మనస్సుకుండే ద్వంద్వములు ఇటువంటి సుఖము దుఃఖము విక్షేపము సమాధి ఇంకో ద్వంద్వం మనస్సు చెల్లా చదువుడుగా విక్షేపము మనస్సు ఏకాగ్రంగా ఉంటే సమాధి నేను జపం చేసేప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పుకుంటారా నేను జపం చేస్తాను ఏకాగ్రంగా జపం చేస్తాను మనస్సు కదిలిపోకుండా జపం చేస్తాను లేడా అని మీరు అనుక్కుని జపాన్ని కూర్చుంటారు చూడండి ఆ అనుక్కుంటున్నంత సేపు మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది అలా రుతున్నారు అప్పుడు ఏకాగ్రంగా ఉంటుంది మీరు కూర్చొని ఆ ఏకాగ్రత పోయి నిక్షేపం కాబట్టి ఇప్పుడు చెప్పడం వల్ల విక్షేపమా ఏకాగ్రత ఏకాగ్రంగా వినటా వినతా ఉందిగా మొదలుపెట్టిన తర్వాత లేదు కానీ నేను ఏమని చేస్తాను ఏకాగ్రంగా జపం చేస్తాను అనుకున్నప్పుడు ఉండాలి అలాగే ఉంటుంది మొదలుపెట్టిన తర్వాత విక్షేపము తప్పు మరి విక్షేపమే సాధారణంగా చాలా ప్రయత్నం చేస్తే కొంత ఏకాగ్రత మనస్సుకి అలగొడుతుంది ఓకే కాబట్టి మనస్సు యొక్క సమస్య అది నా సమస్య కాదండి మనస్సు యొక్క సమస్య అది మీరు గుర్తించగలుగుతారా కాబట్టి మనస్సు యొక్క సమస్య అయితే నా సమస్య అవదా అవదు మనస్సు నేను లేరుదా నా సమస్య అని అనుకుని నా నెత్తూరు నేర్చుకుని నేను దాన్ని సరిచేయకూడదా తప్ప ప్రశ్న యోగ్యమైన ప్రశ్నే పోతే మనస్సు నేను కాదు నేను మనస్సు కాదు మనస్సు చంజలంగా ఉంది దాన్ని సరిచేయాలి దాన్ని వశం చేసుకుని ఏకాగ్రం చేయాలి అని అనిపిస్తే తప్ప తప్పు మాట కాదు అక్కడ విష్ణుని సరిత అర్థం తప్పుల మనస్సు కాదు మనస్సు ఏకాగ్రం కావాలి అవసరం లేదు అని మీరు ఎప్పుడైతే ఒక టార్గెట్ కింద పెట్టుకున్నారో టార్గెట్ మనస్సు ఏకాగ్రం కావాలి టార్గెట్ మీకు అనుభవానికి ఏమొస్తుంది విక్షేపం అనుభవానికి వస్తుంది టార్గెట్ ఏంటి ఏకాగ్రం కావాలి ఈ రెండింటికి మధ్యాహ్న వచ్చేసింది కదా ఆ గ్యాప్ కారణంగా మీ మనస్సులో ఒక ఘర్షణ ఏర్పడుతుంది ఇప్పుడు ఇది ఎలాగంటే నిద్రపోవాలి అయ్య నిద్ర పట్టుతు ఎలా అయినా సరే నిద్రపోవాలి అని మీరు పట్టుదల పడితే నిద్ర పడుతుందా పట్టి పట్టదు నిద్ర కూడా పట్టదు కాబట్టి ఏం అలాంటి పట్టుదల అలాంటి ఘర్షణ మానేసి అలా ఉండిపోవాలి అలా ఉండిపోవాలి కంప్లైంట్ చేయడం మానసు ఉండిపోవాలి కొత్త ఘర్షణ సృష్టించకుండా ఉండిపోవాలి ఉండిపోతే నిద్రపోతుక ఎలా ఉండిపోయింది అలాగే మనస్సు ఏకాగ్రం అవటం లేదు చంచలంగా ఉండిపోయింది అనే కంప్లైంట్ ఆ రకమైన అయ్యో మనస్సు ఏకాగ్రం కావటం అని బెంగా ఆ ఈ ఉపాసకులు ఎలా ఉంటారంటే ఆ ఉపాసనలో వాళ్ళ అనుభవం మీకు చెప్పడం వల్ల వాళ్ళ అనుభవం మీకు చెప్పడం వాళ్ళు ఏది శక్తిని మనల్ని బుట్టలో వేసుకోవాలో అది చెప్తారు తప్ప వాళ్ళ అనుభవం చెప్పడం జాతకాలు చెప్పేవాళ్ళు నా జాతకం బాగులేదండి అంటే అతనే జాతకాలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటూ బతుకుతున్నాను అని మీరు చెప్తారా అని ఎల్లూ చెప్పండి ఆ మాట చెప్పండి ఆ మాట చేసే ఆ మాట గమనించడు ఒకవేళ గమనించినా పైకి చెప్పండి ఉపాసకుడు లక్షణమైతే చెప్పంటారా నేను ఈ మంతరం చాలాకాలం నుంచి ఉపాసన చేస్తున్నానండి అది నాకేమీ వర్కౌట్ అవ్వలేదు అని మీరు చెప్పడు అది అది గమనించదు ఒకవేళ గమనించిన చెప్పాంతంలో ఇటువంటి వంచన ఉండదు పరవంచనా ఉండదు స్వవంచన ఉండదు ఉన్న విషయాన్ని కళాచండీగా ఇక్కడ పరిశీలించటం అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మేము ఏం చెప్పేస్తాము మనస్సు చంచలంగా ఉంటుంది గీతలో శ్రీ అర్జునుడు అన్న మాటికి శ్రీకృష్ణుడు అన్నమాటికి చిన్న తేడా మనస్సు చెంచలముగా ఉన్నది మనస్సు చలము అని రెండు మాటలు శ్రీకృష్ణుడు కూడా ఏమంటాడు అవును రాబు అది చేయడమే చెంచలమేది మన పాత్ర అది చెంచలమే అని చెప్పేస్తాడు అంతే తప్ప నీ మనస్సు ఏ రకంగా ఉంది నా మనస్సు ఇంకో రకంగా ఉంది అని చెప్పడం మనస్సు ఎవరు మనస్సైనా అంటే వేదాంతం అలా ఉంటుంది ఎవరు మనస్సైనా అంటే నా మనస్సైనా అంటే నేను జపం చేయడానికి కూర్చుంటే నీకు ఎట్టి అనుభవం కలుగుతుందో నాకు కూడా అలాంటి అనుభవమే కలుగుతుంది మనస్సు అంటేనే అది అయితే మనశ్శుద్ధి అవసరమాట అది అవసరం మనశ్శుద్ధం అవసరం మనశ్శుద్ధలే అనుకుంటే పుణ్యం చెప్పి ఈ మాటలు కూడా అర్థం కావు పుణ్యం చెప్పే మాటలు అర్థం అవ్వాలంటే కూడా మనశ్శుద్ధి అవసరం మీకు తెలుసో పెట్టు మీరు గమనించారో లేదో అసలు మీరు ఈ ఐదు మన మెట్లు ఎక్కువచ్చి ఇక్కడ ఈ కూర్చుని ఈ అడుగును కూర్చుని ఈ పదం వినాలంటే మనశుద్ధం ఎక్కువ చేయలేదు అది మీద పని మీకు మనశుద్ధం ఉందని వచ్చారా లేకపోతే ఇక్కడ కూర్చునే సీట్లు కానీ లేకపోతే హాలు కానీ బ్రహ్మాండంగా విశాలంగా ఉందని వచ్చారా ఒక ధ్యానం చేయడానికి రెండు కోట్లు పెట్టే అప్పట్లో విశాలమైన హాలు కట్టలే ధ్యానం చేయడానికి విశాలమైన హాలు ఉంటే ధ్యానం అవుతుందా దాంట్లో ధ్యానం ఆయన చూడాలేదు ఎవరిలా చూ కాలేదు ఆయనకే ఎలాగేయడానికి ముఖం వచ్చింది ఈ ఈ ధ్యానం కోసం కట్టింది ఇదిలాగే అయింది అయితే పేరు కుట్టిన దొంగగడే దాన్ని సెన్సులు కింద మార్చిపారేసాడు విగ్రహ హోట తయారు చేయించి మందిలో విగ్రహాలు ఉండవు కదా ఏటో ఉంటాయి ఇప్పుడు ఏ విగ్రహం తయారు చేయండి అక్కడ ప్రతిష్ట చేసేసి కుంభాభిషేకం చేసేసి వేసే కదా ఇది ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచిపోతా ఉన్నారు కాబట్టి మనస్సు ధ్యానం అని ఉరికే కంప్లైంట్ చేయటం వల్ల ఉండదు మనస్సు వెడల మీరు ఒకసారి అలవాటు చేసుకుంటే దాన్ని నిర్లిప్త అంటారు ముందు కథ నుంచి అలవాటు చేసుకుంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడిపోతారు నిద్ర పట్టడం లేదు అని అనుకోవడం మానేసి నిద్ర గురించి మీరు పట్టించుకోవడం మానేస్తే అప్పుడేమవుతుంది నిద్ర కూడా ఆ నిర్లిప్త అలవాటు చేసుకోవాలి అంటే అమని చెప్పాలి మనస్సును వెళ్ళండి అది ఏదైతే అది ఎవరిని నాకేమిటి సంబంధం నాగేట సంబంధం అది ఏకాగ్రంగా ఉంటే ఉండనివ్వండి అది విక్షేపంగా ఉంటే ఉండనివ్వండి నాకేమి సంబంధం నేను కాదు కదా మళ్ళీ ఉండేవాళ్ళుగా నేను సాక్షిని తప్ప నేను మనస్సును కాదు అనే స్థితికి నేను చేరగలేను ఎవరైతే ఆ స్థితికి చేరుకుంటారో వాళ్ళని జ్ఞానం లేవు అని దీనికి కాబట్టి మనస్సు ఏకాగ్రం అవటం లేదు అనే కంప్లైంట్ మీరు మానేసి చేయాలి ఆ కంప్లైంట్ మానేసేయాలి ఆ విధంగా ఒక ఘర్షణ మనస్సులో పెట్టుకోకూడదు బెంగా అసలే పెట్టుకోకూడదు దాని గురించి ఒక నిర్లిప్తను అలవాటు చేసుకోవాలి అది అలవాటు అవటం లేదండి అని మీరు అనర్చం దానికి రూపాయి క్రితం క్లాసులో మీకు నేను ప్రస్తావించాను మీరు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి ఏకాంతంగా ఉన్నప్పుడు నిటారుగా కూర్చోండి ఏకాంతంగా ఉన్నప్పుడు ఇలా నడువు ఉంచి బద్దలాగా ఉంచి కూర్చుని సోఫాలో ఏవో ఏవో తింటూ నవులతో ఏకాంతంగా అలా ఉండడం కాదు అది చేసి చేస్తూనే ఉంటాను నిటారుగా కూర్చోండి ఏకాంతంగా ఉన్నప్పుడు నిటారుగా కూర్చోండి వాళ్ళ మనస్సును అసలు ఈ మనస్సు ఏం చేస్తుందో నేను పరిశీలిస్తాను అని అనుకో ఆడుకుంటుంటే వాళ్ళకి తెలియకుండా దేవుడి నుంచి చూసి సంతోషిస్తాను అన్నట్టుగా ఈ మనస్సు కదులుతుంటే దీన్ని నేను చూస్తాను దాన్ని చూస్తాను మనస్సు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కండిషన్స్ ఏమి లేవు అది ఏకాగ్రంగా ఉండాలనే కండిషన్ లేదు అది చంచలంగా ఉన్నా నా అగ్రహ అది ఎలా ఉందో నేను చూస్తాను ఏ ఆలోచనలు వస్తే ఆ సంగతిని పరికిస్తాను పరిశీలిస్తాను నేను మనస్సు అడుగా నేను సాక్షిని మాత్రమే అని మీరు ఇప్పుడు మనస్సును పరిశీలించడం మొదలుపెట్టండి మొదలుపెట్టేప్పటికీ అది కొంచెం సవకాశంగా చేయాలి మీరు కొంచెం ఓపికంగా దాని ఓపిక పేషెన్స్ ఉండాలి ఉంటే కష్టపడిపోవడం కాదు ఇప్పుడు పుష్టి పెట్టడం కాదు ఇప్పుడు పేషెన్స్ ఉండాలి ఆ పేషెన్స్ తోటి మనస్సుని పరిశీలించండి మొదటిసారి ప్రయత్నం చేసినప్పుడు మీరు ఫెయిల్ అవుతారు అంటే ఆ పరిశీలించడం సరిగ్గా నడవద్దు మీరు ఏమైనా నిరుత్సాహం చెందవద్దు పర్వాలేదు ఇంకా ఫెయిల్ మంచిది కూడా ఫెయిల్ పర్వాలేదు మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయండి మళ్ళీ ఇంకోసారి మనస్సును పరిచించండి మీరు ఆ రకంగా మనస్సును పరిచించటం అభ్యాసం చేయండి దీంట్లో మీకు ఇంకో కిటుకున్నది ఈ మనస్సును పరిశీలిస్తే మనకేమొచ్చిందండి అని అనుకోవద్దు అలా అనుకున్నారంటే జైలు పాడే అప్పుడే పాడైపోయింది మనస్సు పరిశీలించడం విసు వేస్తోందండి అనిపిస్తుంది విసు అలా విసుగని కూడా అనుకోవద్దు పైగా ఏమనుకుంటారో కృష్ణ ఏదో బానే ఉంది మనస్సుని దానికి కదలికలను చూద్దాం ప్రయత్నిస్తుంటే ఈ ఎక్సర్సైజ్ ఈ ప్రయత్నము ఈ ఈ సాధన ఇది అందంగా ఉందండి అని అనుకోండి అనుకుంటే దాని మీకు ఒక కలుగు మనస్సును పరిశీలించడము అనే రుచి కలుగు ఆ రుచి కలగాలి నేను చిన్నప్పుడు పదేట ఒక సినిమా చూశాను మొదటి సినిమా ఎన్టీ రామారావు గారి సినిమా సినిమా పేరు పెంచి పెళ్ళ అది ఆ రకంగా సినిమాలు చూడడం అనే ఒక యజ్ఞానికి నాంది పలికింది ఆ సినిమా చూస్తే నాకు నచ్చింది సినిమా చూడడం నచ్చింది ఆ సినిమా నచ్చిందో అలా చూడాలి సినిమా చూడడం అంటే ఇటు తెర అవుతుంది ఆ సినిమా ఏదో అర్థమైందో ఏమర్థం కాలేదో కానీ చెర తరమేరు బొమ్మలు ఎన్టీ రామారావు గారు సావిత్రి మేమో డాన్స్ లో వీలు చేస్తూ ఉండడం అక్కడ మనం అలా కూర్చొని రెండు గంటలు మై మరిచిపోయి చూసి సంతోషించటం ఈ మొత్తం సన్నివేశం అంతా నచ్చింది నచ్చేప్పటికీ నేను దాన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగించా సో ఆ రకంగా అలా ఏకాంతంలో కుట్ోవడం కళ్ళు మూసుకోవడం నడువుని పెట్టుకోవడం మనస్సులను ఏం నడుస్తుందో మనస్సులో సినిమానేగా ఈ సినిమా ఈ లోపల సినిమా ఈ సినిమాని మనం చూడడం ఈ డౌన్ లేని ఈ సినిమా అని అనుకుని ఇసురు చెందకుండగా ప్రేమగా ఆ మనస్సును పరిచయం మీరు అభ్యాసం చేయండి మొదటిసారి ఫెయిల్ అవుతారు రెండోసారి ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయినా నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి బీట్ సబ్స్ అంత్ పేషెంట్స్ ఓపయపడండి చేయండి కొంతకాలానికి కొంతకాలం అంటే సంవత్సరాలు కాదు నెలలు కూడా కాదు వారాలు రోజులు కూడా కొన్ని రోజులు లేకపోతే కొద్ది వారములు అనేప్పటికీ మీకు ఒక అనుభవం కలుగుతుంది ఏమిటంటే అనుభవము మనస్సు కుదుట చెంది నాది అనే అనుభవం కలుగుతుంది మనస్సు కొంచెం నిక్షేపణం అనేది కలుగుతూ ఉంటుంది అదే సుఖ అంత ఉంటుంది అసలేకుండా పోదు మనం సంవసారంలో ఉన్న వాళ్ళం కదా పది మందిలో కలిసి బతుకుతున్నప్పుడు ఏ అన్నీ ఉంటాయి పది మంది బంధువులు ఉంటారు ఆ బంధువుల్లో ఒకరికి సుఖం ఒకళ్ళకి రోగం ఇంకొకళ్ళకి ఆరోగ్యం ఇవో ఉంటాయి దాన్ని బట్టి సుఖ దుఃఖాలు ఉంటాయి లేకుండా పోవు ఉంటాయి అయినా కూడా ఈ సుఖ దుఃఖము ఉంటున్నా కూడా మనస్సు కొంత కుదుగా శాంతముగా అనే అనుభవం మీకు కలుగుతుంది ఎప్పుడైనా అనుభవం కలిగినదో మీరప్పుడే మనస్సును జోడించినట్లు లెక్క ఆ సాక్షిగా దర్శించటం వల్ల మనస్సు మీద ఉండే ఎజెండా మనస్సు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఎజెండా ఉండదు అప్పుడే కుటుంబడ్డట్లు లెక్క అప్పుడు క్రమంగా మీకు ఒక అనుభవం కలుగుతుంది ఏదో తెలుసుకున్న అనుభవము నేను సాక్షి నుండి అని అనుకో నేను సాక్షి నుండి సుమా నేను సాక్షిని నేను ఈ మనస్సు కాదు నేను అంటే సుఖం వస్తే మనస్సులో సుఖం వస్తే సుఖిని దుఃఖం వస్తే దుఃఖిని కాదు నేను సుఖ సాక్షిమే తప్ప సుఖిని కాదు దుఃఖ సాక్ష్యమే తప్ప దుఃఖిని కాదు సుమ వికారములు ఉంటారు సుఖములనే వికారములు మనస్సులో ఉన్నాయి నాలో ఏ వికారములు లేవు సాక్ష ఏ వికారంలో ఉండవు అనే అనుభవం కలుగుతున్నాయి అంటే అర్థం మీరు మనస్సును జీవించినారు మీకు ఆత్మజ్ఞానం కలిగిపోయింది కలిగిపోయింది అంటే మీరు అప్పుడే జీవన్ ముక్తులు అయిపోయినారు అంటే మీకు శరీరం ఒక శరీరం వచ్చింది కదా దానికేనే ముక్తి అంటే అది మీరు బ్రతుకుండగానే వచ్చిందిగా జీవు ముక్తి అప్పుడు మీరు ఇలా చెప్పచ్చు ఏమని మనస్సు ఏకాగ్రంగా ఉన్నా నాకు అభ్యంతరం లేదు అయ్యా నా కొద్ది కోట్ల విక్షేపం వచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు ఎందుకు తెలుసిన వికారమే విక్షేపము వికారమే వికారము ఏముంది ఉంటాయి వికారము ఉంటాయి అది మనస్సు నా ఇల్లు ఉండి ఉంటాయి నా ఇల్లు ఉండవు అని మనస్సును జయించే ఉపాయము మనస్సుతో మమేతమై మనస్సును సాగీసి నడవంచి చేయడం కాదు ఇక్కడ ఉపాయం మనస్సును జయించే ఉపాయం ఏమిటంటే మనస్సుకు అతీతమయంగా వెళ్ళిపోతా అది మనస్సును జయించే ఉపాయం ఇప్పుడు ఒక కొడుకు కోడలు తగిననుకుంటున్నారు కొడుకు గోళ్ళు ఎవరు తీర్చలేకుంటున్నారు చాతగా నా దగ్గరకు వచ్చారు ఒకడుకు తల్లి నా దగ్గరకు వచ్చారు వచ్చి ఇలా నా కొడుకు గోడలో ఎవరు అనుకుంటున్నారండి వాళ్ళు మంచి ఒక మంచివాడు దృష్టి లేదే కాదు తల్లికి కొడుకు మంచి వాడుగానే కనపడుతుంది సహజండి తప్పేమే కాదు అందరూ మంచివాళ్ళు ఎందుకు దృష్టిలో వాళ్ళు ఉన్నారు కోడలు కూడా మంచి పిల్లండి ఆ అమ్మాయి ఈ మోడర్న్ వేషాలు వేసే అమ్మాయి కానీ కాదు బుద్ధిమంతురాలు చక్కగా కొడుకుని ఆడానికి కూడా కొడుకున్నాడు ఆ కొడుకుని చదువు అన్నీ తీసుకుంటుంది చక్కగా పెంచుతుంది ఇంట్లో కొండ చేసుకుంటుంది వీళ్ళు కూర్చోన్నారండి అది మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తుంది అన్నాడు అన్నారు అంటే నేనన్నాను నీవు నీ భర్త ఎక్కడ ఉంటాను ఏంటి అంటే వాళ్ళతో కటే కూడా అని అయితే వీళ్ళు నేను దీనికి పరిష్కారం చెప్పుకుంటారా ఏమిటని అడిగా ఆ పరిష్కారం చెప్పండి మహాశయ అయితే మీరు దూరంగా ఏదైనా ఇల్లు అద్దె అక్కడ ఉండండి ఉండి మీరు పొద్దున్న సాయంకాలం ఫోన్లు చేస్తారా చేయొద్దు వాళ్ళు ఫోన్ చేస్తే రిప్లై కూడా మీ తరఫు నుంచి మీ పని మీరు ఒక్క మూడు నెలలు చేయండి మూడు నెలలు చేయండి మూడు నెలలు అడ్డు కావాలని నేను ఇచ్చుకుంటా మూడు నెలలు చేయండి పని చేసి ఆ తర్వాత ఎదురవుతుందని చెప్పండి నాకు నేను మరి మా కొడుకు తోటి కోడలతో మరి మాట్లాడరా అంటే మాట్లాడుతాను నేను మాట్లాడతా నాకు టైము నాకు తెలుసు వాళ్ళు నేను ఎరుగుతుంది నేను ఎప్పుడో వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను మీకు నేను చెప్పిన సలహా మీరు పాటించండి అని నేను చెప్తాను నేను చెప్తే ఏ కళన ఉన్నారో ఆ మాట నచ్చింది వాళ్ళకి వాళ్ళు మేము ఏదో తీర్థయాత్రకి వెళ్ళి వస్తాము ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం ఏదో ప్లాన్ వేసుకుని రైలు ఎక్కారు ఈ ఉన్నారు రైలు కొడుకు వెళ్ళాడు రైల్వే స్టేషన్ కి కోడలు వెళ్లలేదు కోడలు కూడా ఎందుకు రైల్వే స్టేషన్ అందరూ కట్టగట్టుకుంటున్నారు అక్కడ సోక్కు ఉండదు ఏ ఈ కూడా తను తీసులాడుకుంటున్నారు కదా నడుస్తుంది జీవితము వ్యాసం తర్వాత నాకు ఆ అమ్మాయి చెప్పింది కీచులాట కొంత తగ్గినది అని చెప్పి ఎందుకంటే కీచులాటకి కెటలిస్ట్ వీళ్ళు కలిసి ఉంటుంది ఉండేటువంటి చలనము సెటలిస్ట్ ఆ మనస్సుతో మీరు మమేకమై మనస్సులో మతాలు పెట్టడం మనస్సుతో నివాసం పెట్టడం అన్నది మనస్సు చెడిపోవటానికి అది మార్గం అని మీరు మనస్సుని కలిపి పోయారనుకోండి మీద అనవసరం మనస్సు ఎలా అలా ఉండనివ్వండి మనస్సు కలిపి వెళ్ళిపోయారనుకోండి వాళ్ళు మనస్సు సెటిల్ అయిపోతుంది సెటిల్మెంట్ వచ్చేస్తుంది మనస్సు ఆ సెటిల్మెంట్ వచ్చినటువంటి వాడే జ్ఞాని చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ సమస్యను మనం ఎలా పరిష్కరించాం సమస్య ఉంది కానీ సమస్యను ఎలా పరిష్కరించాం ఆ సమస్యని దాని లెవెల్లో దాన్ని ముగిలిపెట్టి మనం పరిధిలో ఉండేట ద్వారా ఆ సమస్యను మనం పరిష్కరించలేదు అది పరిష్కారం అయితే మనం పరిష్కరించామనే గొప్ప కూడా మనకి ఉండగలిక అదే పరిష్కారం ఎప్పుడైతే తల్లిదండ్రులు తీసి వీళ్ళ తీసులాటలో మేలు పెట్టడం మానేస్తారో ఆ మేలుని యుచ్చరించి పోతుంది అవత అప్పుడు వాళ్ళనే వాళ్ళు ఇంకా కొంత తీసులు ఆడుకుంటారు వాళ్ళే డైలీలో సెలిక్ చేస్తాను వాళ్ళలో వాళ్ళే ఉంటారుగా ఇంక ఎవరితో చెట్టు ఇంకోహు పేరు పెట్టి తీసులాడడానికి ఉండదుగా ఇంకా వాళ్లే వాళ్ళు తీసులు ఆడుకుంటారు కలుసుకున్నప్పుడు కలుసుకుంటారు తీసులాడుకున్నప్పుడు తీర్చలాడుకుంటారు ఏదో సెటిల్మెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది తన కైళ్ళకి సెటిల్మెంట్ బయలుదేసుకోవాలి మీరు అక్కడే కూర్చుని ఇంకే సెటిల్మెంట్ వచ్చింది కూడా కావాలి కాబట్టి ఈ విధంగా మనస్సు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది లోకంలో ఈ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళకి తెలియదు తెలియదు వాళ్ళు ఏం చెప్పేస్తారంటే పెద్ద గంభీరంగా చెప్పేస్తారు మనస్సుని వశంలో పెట్టుకోవాలని మొదలు పెట్టేసి చెప్పేస్తారు వశంలో ఉండకపోతే కుంభకం చేయి అంతః కుంభకం చేయి బాహ్య కుంభకం చేయి అని చెప్తాడు ఒకడు ఇంకొకడు మనస్సు వశంలో ఉండట్లేదా ఎందుకు ఉండట్లేదు ఈ మనస్సు సంసారం వేపుకు వెళ్తుంది కాబట్టి కదా కాబట్టి ఒక దేవుడు విగ్రహం పెట్టుకుని పూర్తి చేసుకో అప్పుడు సంసారం వైపు వెళ్ళడం మానేస్తుంది నేను సలహా చెప్తాడు అవుతుందా కాబట్టి కర్మ వాడు ఏం చేస్తాడంటే కర్మ ఉపాయం చెప్తాడు మనస్సును కంట్రోల్ చేయటం ఉపాసన వాడు ఉపాసన ఉపాయం చేస్తాడు ఆ రెండింటిలోనూ తాదాత్మ్యం అనేది అంతర్ముహితంగా ఉంటుంది ఆ ఉంటుంది అలా మనస్సుతో మమేకమైనంత కాలము మీకు ఆ సమస్య పరిష్కారం కాదు మనస్సు యొక్క సమస్య పరిష్కారం అవటానికి ఈ ఒక్క శ్లోకము ఉపాయము జ్ఞాని యొక్క అనుభవం ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అందాము విక్షేపోతో మమ విక్షే మనస్తస్ వికారిణ విక్షేపస్ మే నా సమాధి సమ విే సమాధి వా విక్షేపంచముస్తి లేదు తండవలన మధి ఏకాగ్రత నా లేదు జ్ఞాని అని అడిగారు కాబట్టి మీకు మనస్సు యొక్క ఏకాగ్రత ఉందా అని అడిగారు అంటే లేదండి అని చెప్పారు అంటే కూడా మా మనస్సులో ఉందా అని అడిగారు అదే నాకు మనస్సు యొక్క చెంచలత్వము లేదు మనస్సు యొక్క ఏకాగ్రత కూడా నాకు లేదు అందువల్లనే లేదు చెంచలత్వం లేదు కాబట్టి ఏకాగ్రత లేదు ఏడు నాతో ఏకాగ్రత ఉంది అనిసాడు అంటే ఎదుగుకలాడుతున్నాడు సంచలత్వం ఉంది కాబట్టి ఏకాగ్రత ఉంది నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అన్నాడు అనుకోండి అంటే అర్థం ఏంటి అంటే ముందు రోగంతో బాధపడ్డాడు అని అర్థం అవునా ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఉన్నాడు అనుకోండి దాని అర్థం ఏంటి ఆరోగ్యమూ లేదు అనారోగ్యం లేదు రెండింటికే అతీతంగా ఉన్నట్లు అది జనరల్ గా విక్షేపో చెలత్వము గా సమాసువా రకాగ్రత గాని వికారిణ వికారములను పొందే మనస మనస్సునకు వికారములు పొందుట మనస్సు యొక్క లక్షణం అది ఒకప్పుడు విక్షేపంలో ఉంటుంది ఒకప్పుడు నిక్షేపమైనా సమాధి అయినా మనస్సు ఉంటాయి ఏమంటే నేను అనుకుంటా మీరు యూడిఫికేషన్ ఆఫ్ ది బాడీ బాడీ ఐడెంటిఫికేషన్ బాడీ విషయంలో రెండు లెవెల్స్ బాడీ ఐడెంటిఫికేషన్ బాడీ యూడిఫికేషన్ అంటే బాడీతో ఐడెంటిఫై దేహకాదాత్మ్యము దేహమును గొప్పగా పూజించుతారు దేహము గొప్ప చేయుత ఎడిఫికేషన్ అంటే గొప్ప చేయుత ఈ మనవేండి మనం అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి మేము డబ్బు ఖర్చు పెట్టుకునే ఏదో ఒక్కలే పార్టీ చేసుకుంటే మీరు కళ్ళల్లో నిప్పులు ఎందుకు అని కాదండి అలా కాదు మీరు దేహాన్ని అలాగా ఐడెంటిఫై అయిపోయి దాన్ని ఎడిఫికేషన్ దాన్ని గొప్పగా చేసుకుంటూ పోతే ఆ జన్మ మృత్యువుల ప్రవాహంలో మీరు పడిపోయి కొట్టుకుపోతారు ఆ జన్మ మృత్యువులు మీకే వచ్చి పడిపోతారు జన్మ జన్మను సంతోషపడుతున్నారు కదా మృత్యువు దాని అంతనే ఉంటుంది జన్మ నుంచి జన్మకు వెళుతున్నాడా మనిషి మృత్యువు నుంచి మృత్యుకు వెళ్తున్నాడానికి మృత్యోస్త మృత్యు మాత్రమే నా పశ్చి జన్మతో హా జన్మ ఆత్మవుతుంది ఎప్పట్లోకి శృతి నుండి మీరు చూతున్నారు ఇది మీరు వేరే కార్డియాలజిస్ట్ డిగ్రీకి వెళ్ళి అంటే వెళ్లికి వచ్చారంటే ఇంకా అప్పటి మీరు కార్డియాలజీ విజిట్ నుంచి కార్డియాలజీ విజిట్ లోకి ప్రయాణం చేస్తూ ఉంటారు అంతే కదా ఆరోగ్యంలోకి ఆరోగ్యంలోకి కార్డియాలజీ విజిట్ లోకి కార్డియాలజీ విజిట్ లోకి వన్ విజిట్ తుది సెకండ్ విజిట్ తుది థర్డ్ విజిట్ తుది ఫోర్త్ విజిట్ అలా పోతూ ఉంది అలాగే దేహ తాదాత్మ్యాన్ని చెందిన వాడికి మృత్యోష్ట మృత్యు మారు కాబట్టి తాదాత్మ్యం చెందడం మానేవయ్యా అందుకోసం చెప్తున్నాము దేహాన్ని ఎడిఫై చెయ్యకు దేహాన్ని ఐడెంటిఫై అవ్వద్దు దేహంతో దీనికి దేహవాసన అని పేరు దేహవాసన దేహవాసన రెండు నిధములు మొదటి దేహ సాధాత్మ్యం రెండవది దేహమును గొప్ప చేయుట దేహమును గొప్ప చేయుట అంటే అర్చనట్టు తెలుసు అండి నేను వచ్చి కుర్చీలో కూర్చుంటా ఇంతకంటే కూడా ఎత్తైన ఖరీదైన గంభీరమైన సొగసైన అలంకృతమైన కుర్చీలో కూర్చుంటా గద్దెపై కూర్చుంటా ఇప్పుడు మీరందరూ వచ్చి ఒకరి బుట్టలో పువ్వులు పెడితే ఆ పువ్వులన్నీ ఆ ఉంటారు అప్పుడు మేము ఇలాగే ముఖం అలా నవ్వు ముఖం పెట్టుకుని చూస్తూ ఉంటాం అన్నీ దాన్ని ఎడ్యుఫికేషన్ అంటే అది వేస్తాం నువ్వు ఉడికే ఎడ్యుఫికేషన్ అంటే ఏంటంటే పెళ్లి ఇలాంటి పని చేయకండి అలాంటి పని చేయకండి తక్కువ ఏదో పెళ్లి కొడు కానీ ఒకసారి కూర్చోబెట్టి ఏదో చేస్తారు పెళ్లి కొడు కానీ కూర్చోబెట్టి ఇలాంటిది ఏదో వచ్చి ఏదో పువ్వులు అక్షత్రం వేస్తారు అది బంధమా మన మోక్షమా అదే కాబట్టి అలాంటి పని చేయకూడదు పెద్దవా అలాంటి పని చేయకూడదు ఏదో కుర్రాళ్ళు వాళ్ళ శరీరం కూడా దృఢంగా ఆరోగ్యంగా చూడడానికి కూడా బాగుంటుంది ఏదో కుర్రాడు బనీ అలా నిలబడితే బాగున్నాడు వీడానికి అనిపిస్తుంది మళ్ళా వాళ్ళు మనీ ముక్తి నిలబడితే ఎలా ఉంటుంది అందరాశంగా చాలిపోవచ్చు అని చెప్పేతనే ఈ పూజలు ఎదురు చేసి వాళ్ళు సమాజంలో తన బను ఇప్పేసి తీర్చోవటం అన్నది చాలా తప్పు అలా పని చేయకూడదు మళ్ళీ వాళ్ళు అలా చేసుకున్నారంటే మనం ఏం దుఃఖం ఇది అనుసాక్షన్ డూ దాట్ ఎందుకంటే బంధువులు ఇప్పేస్తే వీడి పొట్ట వీడి శరీరము శిక్షణ శిక్షణ అవస్థ అంతా కూడా ఇతర వాళ్ళకి పొట్ట వచ్చినట్టుగా కనపడుతూ ఉంది ఎందరో చూపుతారు అందరూ అక్కడ స్త్రీలు ఉన్నట్లయితే వాళ్ళు తరగా ఇంటికి తిప్పుకుంటారు ఇంకేం చేస్తారు ఏమో అలాగే తెగబడి కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం ఎవరు చెప్తారండి ఎవరికి చెప్తారు మీరు ఎవరికి చెప్పే పరిస్థితి కాదు ఎందుకంటే రాంగ్ మెసేజ్ చాలా నోటుగా వెళ్ళిపోయాడు రైట్ మెసేజ్ అది వెనక్కి వెనక్కి పోటు కొట్టుకోవడం రాంగ్ మెసేజ్ యొక్క బలం బాగా పెరిగిపోయింది దేహాన్ని ఐంటిఫై చేయొద్దు అలాగే ఈ నేడు దేహాన్ని ఐంటిఫై చేస్తాడు ఏడు మనస్సుని ఐంటిఫై చేస్తాడు ఇది బంధంలోనే ఉంటాడు వాడు బంధంలో ఉంటాడు తన స్వరూపంలో నిలిచి ఉంటాడు ఆ స్థితికి వెళ్ళిపోవాలి చాలా బాగుండండి శ్లోకం ప్రసాదంలో సమాధి మన సద్కారిణ నుభవకృత్యంపణీయం ప్రాప్తమి నిశ్చయ ఇది కూడా చాలా గొప్ప శ్లోకం అండి నేను మనస్సు పెట్టి పరిశీలించగలరు అని నేను మనం చేస్తూ ఉన్నాను శ్లోకం